నలభై చెవులు మూసుకొన్న చతురతలవిగావు మాంసపిండ తనువు మరిచినట్లు ప్రణవమంత్రసిద్ధి ప్రాప్తిని గనవలే అఖిల జీవసంగ ఆత్మలింగ భావము చెట్టులో తేమ వ్యాపించినట్లు శరీరములో శక్తిగా వ్యాపించియున్న ఓ ఆత్మ వినుము ప్రస్తుతకాలములో దైవజ్ఞానమును బోధించు బోధకులెందరో వచ్చారు వారు తమకు తెలిసిన పద్ధతిని వారి శిష్యులకు బోధించుచున్నారు అలా మంచి మార్గమును బోధించడములో తప్పులేదు కాని తాము బోధించు విధానములో ఏదైనా లోపముందో లేదో అని ముందే యోచించక తాము చెప్పునది బ్రహ్మవిద్యాశాస్త్రమైన భగవద్గీతకు విభిన్నముగనున్నదేమో ఆలోచించక తమకు తోచింది చెప్పుచు చెప్పుచూపోతే ఒకవేళ తాము చెప్పునది ధర్మవిరుద్ధమైతే మంచికంటే కీడే ఎక్కువ జరుగును ఉదాహరణకు మనస్సును ఏకాంతపరచుకొమ్మని ఉందనుకోండి దానిని యోగమంటాము అని వివరించుటలో తప్పులేదు ఆ వివరమును చెప్పుచు ప్రపంచములోని అన్ని విషయములను విడిచిపెట్టి వాటిని మనస్సుకు చేరనీయవద్దని ప్రపంచ విషయములు మనసుకు చేరుకుండుటకు మనస్సు యొక్క ధ్యాసను శ్వాస మీద పెట్టమనో లేక ఓం నమశివాయ అను పంచాక్షరి మంత్రము మీద పెట్టమనో లేక సోహం అను మంత్రము శ్వాసకు చేర్చి చూడమనో ఏదో ఒక పనిని పెట్టి అదియే గురూపదేశమని అటువంటి సాధన చేయడమే యోగమని చెప్పడము పెద్ద తప్పగును వినేవానికి మార్గభ్రష్టత చెప్పేవానికి బ్రహ్మవిద్యా పాపము లభించును అందువలన బోధకులందరూ కడు జాగ్రత్తగా బోధించవలసియున్నది ఈ పద్యములో కూడా తప్పుగా అర్థము చేసుకుని పొరబడుటకు అవకాశము కలదు ఏ బోధకుడు అటువంటి పొరపాట్లు పడకుండుటకు ఒక సూత్రము గలదు అనేకము అనగా ఎన్నో ఎక్కువ సంఖ్య అనియు లేక ఒకటి కంటే ఎక్కువ అనియు చెప్పవచ్చును ఏకము అనగా ఒకటి అని చెప్పవచ్చును ఏకాంతము అనగా ఒకటి కూడా లేనిది శూన్యము అని చెప్పవచ్చును దానిని ఏకాగ్రత అని కూడా చెప్పవచ్చును ఏకాగ్రత అనగా ఒకటి పైన అని అర్థము ఒకటి క్రింద రెండు మూడు మొదలుకొని ఎన్ని అయినా ఉండవచ్చును ఒకటి పైన ఏమీ ఉండదు ఒకటి పైన సున్నా ఉండును అనగా ఏమీ లేదు అని అర్థము ఒకటి క్రింద రెండు నుండి ఎన్నైనా ఉండవచ్చును ఆధ్యాత్మిక విద్యలో మనస్సును ఏకాంతము చేసుకొమ్మని ఏకాగ్రతపరచుకోమ్మని చెప్పుచుందురు మనస్సుకు ఏకాంతమన్నా ఏకాగ్రత అన్నా ఏ ఆలోచనలు ఏ జ్ఞాపకాలు లేకుండా చేసుకోమ్మని అర్థముండగా కొందరు బోధకులు స్వాములు ఏకాగ్రత అని చెప్పుచూ మనస్సుకు ఏదో ఒక మంత్రమునో లేక ధ్యాసనో తగిలించడము న్యాయము కాదు ధర్మము కాదు అలా చెప్పువారు మేము పెద్ద గురువులమని తమను తాము గొప్పగా చెప్పుకునినా దేవుని దృష్టిలో మాత్రము వారు అధర్మపరులుగానే గుర్తించబడుదురు వారు చెప్పు ఉపదేశము ద్వారా సాధకుని మనస్సు ఏకాగ్రత పొందకపోవడమే కాక ఏకమునకు గట్టిగా అతుక్కుపోవును దాని ద్వారా భవిష్యత్తులో ఎప్పటికీ ఏకాగ్రత పొందు అవకాశమే లేకుండా పోవును సాధారణ మనిషి ఎప్పటికైనా అసలైన జ్ఞానము తెలిసి మనస్సును ఏకాగ్రత పరచుకొనుటకు అవకాశముండును కానీ మంత్రోపదేశము పొందిన వారికి మాత్రము ఏకాగ్రత పొందుటకు అవకాశమే ఉండదు సాధారణ మనిషి యొక్క మనస్సు శరీరములోని గుణములవలన అనేక ఆలోచనలను పొందుచుండును మనస్సు దినములో లేక ఒక గంటలో ఎన్ని ఆలోచనలు పొందినప్పటికీ సూత్రము ప్రకారము మనస్సుకు ఒక్క సమయములో ఒక్క ఆలోచన మాత్రముండును ఒక ఆలోచన పోయిన తరువాత మరి ఆలోచన వచ్చుచుండును మనస్సు ఒకదాని తరువాత ఒకటిని ఆలోచించుచుండును ఏక సమయములో ఏక ఆలోచన చేయుచుండుట మనస్సుకు సహజ పని ఒక్క సమయములో ఒక్క ఆలోచన కూడా చేయకుండా చేయడమే నిజమైన సాధన అనబడును దానినే ఏకాగ్రత అని కూడా అందుము మనస్సుకు అనేక విషయములు మారుచు ఒక్క విషయము మీద స్థిరత్వము ఏర్పడకుండినప్పుడు దానిని సాధన ద్వారా ఏ విషయము మీద లేకుండా చేయవచ్చును అలా కాక మనస్సు ఒక విషయము మీద బాగా లగ్నమగుటకు అలవాటుపడినప్పుడు దాని నుండి ఏకాగ్రతపరచడము అనగా దానిని కూడా లేకుండా చేయడము సాధ్యము కాని పనియగును ఏ ఒక్క విషయము మీద స్థిరత్వము లేని మనస్సునే ఏకాగ్రత పరచుటకు చాలా కష్టమైన పనిగా పనిగాయుండగా సాధన ద్వారా గురూపదేశమని ఒక మంత్రమును విషయమును మనస్సుకు అంటించుకొనిన తరువాత దానిని విడిపించి మనస్సుకు ఏమీ లేకుండా చేయడము కష్టమైన పని అగును అందువలననే భగవద్గీతలు ఇంద్రియార్థ విషయముల మీద మనస్సును లగ్నము చేయవద్దు అని దేవుడు చెప్పాడు ఇంద్రియార్థ విషయములు అనగా ఐదు జ్ఞానేంద్రియములకు సంబంధించిన విషయములు అని అర్థము గురువు ద్వారా ఉపదేశము మంత్రరూపముతో చెప్పించుకున్నప్పుడు అది చెవి అను ఇంద్రియము ద్వారా వచ్చు విషయము అగును కావున ఆ గురూపదేశ విషయము కూడా దేవునికి సంబంధము లేని ఇంద్రియార్థ విషయము అగును ఏ ఒక్క ఇంద్రియ విషయము లేనిదే నిజమైన యోగమగును ఆ విషయమును తెలుపునదే పైపద్యము ఈ పద్యములో చెవులు మూసుకొన్న చతురతలవిగావు అన్నారు తాత్కాలికముగా చెవులు మూసుకొన్నను ప్రయోజనము లేదని అది జ్ఞానసాధనకాదని తెలిపారు చెవులను మూసుకొని అంతకుముందు వినిన విషయమును జ్ఞాపకము చేసుకునుటను ఈ పద్యములో ఖండించారు మూడు గుణములను వదిలి నాల్గవదైన యోగమును పొందడము చతురత అంటారు చెవులు మూసుకొన్న చతురత కాదు అనడము అది యోగ పద్ధతి కాదు అని తెలపడమే అని అర్థము చేసుకోండి ఐదు ఇంద్రియముల విషయములను మరువడమును సూచిస్తూ మాంసపిండ తనువును మరచినట్లు అన్నారు శరీరమును మరవడము అనగా ఇంద్రియ ధ్యాసలన్నీ మరవడము అని అర్థము శ్వాసమీద ధ్యాసగాని ముక్కుమీద ధ్యాసగాని లేక మంత్రము మీద ధ్యాసగాని ఇంద్రియ ధ్యాసలే అగును ధ్యాస చర్మమునకు సంబంధించిన స్పర్శ అగును అలాగే మంత్రము ధ్యాస చెవితో విన్న వినికిడి విషయం కావున ఈ ధ్యాసల వలన శరీరమును మరచినట్లు కాదు ప్రణవ మంత్రము మన ఉన్నదని ప్రణవ మంత్రమైన ఓం సో చివరిలో ఓ గాను హం చివరిలో ఉం గాను ఇమిడి ఉన్నదని తెలుసుకున్నాము ప్రణవమంత్రసిద్ధి అనగా ఓంకారము కూడుకున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలు పుట్టుచోటు అని అర్థము సిద్ధి అనగా లభించున్నదని ప్రణవమంత్రసిద్ధి అనగా ఓంకారమును పుట్టించు ఆత్మ అని తెలియవలెను ప్రణవమంత్ర సిద్ధి ప్రాప్తి ప్రాప్తిగనవలెనగా ప్రణవమంత్రమైన ఓంకారమును పుట్టించు ఆత్మను పొందవలెను అని అర్థము శరీరములు అన్నిటికీ శక్తినిచ్చు ఆత్మవలననే ఊపిరితిత్తులు కదలి శ్వాస ఏర్పడి సోహం తయారై అందులో ఓం తయారగుచున్నది ఓం ను పుట్టించు ఆత్మను పొందవలెనంటే చెవులు కన్నులు మూసుకొంటే జ్ఞానము కాదని శరీరములోని ఐదు జ్ఞానేంద్రియములను మరచి లోపలనున్న ఆత్మను తెలియవలెనని పైపద్యములో చెప్పారు అందువలన ఇప్పటికైనా శరీరము మీద మంత్రము మీద ధ్యాసలు వదలి ప్రణవమునకే కారణమైన ఆత్మను శరీరమును మరచి తెలియవలెను